ప్రార్థిస్తాను స్తోత్రం నయన పరిశుధుడ మైమోన్నతుడ సర్వాధికారి సరసృష్టికర్త అయిన ప్రభానికి వందనాలు ప్రభావ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకే వందనాలు అబ్రహాం ఇస్సాఫ్ యాకప్ల దేవ నాదేవా నీకే ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఏసు ప్రభానికి వందనాలు ప్రభ ఇంత మంచి ధన్యత ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం కోట్లాది వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం మందు యేసు ప్రభ మొసజిలకల పెట్టిన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన అయ్యా పొద్దు నుంచి రాత్రంలో ఎంతగానో కాచి కాపాడి భద్రపతి క్షేమంగా ఇంట్లో పెట్టిన విధానాన్ని స్తోత్రం నైనా నా తండ్రి నీకే వంద నాలుగు ప్రభ నా తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలని తొలగించండి అయినా వాళ్ళ కుటుంబాలను కూడా దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబానికి అంతా కలుగును గాక ఏసు ప్రభానికి వంద కుటుంబాలు మారి మారకున్న ప్రభ వాళ్ళ కుటుంబానికి జ్ఞాపకం చేసుకు సంపూర్ణంగా వాళ్ళకు మార్టకు శక్తి దయచేసి యేసు ప్రభానికి వందని రాత్రి కాలం ఇచ్చిన అవకాశంలో ప్రభువ యేసూ ప్రభాని స్వరం చేత మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు యేసూ పాటల ధర మీరు వాక్య చేత మీరు మాతో మాట్లాడండి ప్రభ్వా ఎస్ అయ్యా నీకే స్తోత్రం చెల్లిసినా మమ్మల్ని బలపరచండి ఆయన ఇంకా మమ్మల్ని దీవించండి ఇంకా మమ్మల్ని సరి చేయండి మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి ఇంకా మమ్మల్ని పరిశుద్ధపరచండి మేము అత్తు పరిశుద్ధంగా వెళ్ళాలా ప్రభ్వ అలాంటి శక్తిని మాకు దయచేయండి ప్రభ నీకు ఎస్ ప్రభా గుమైన సంగతిని మాకు తెలియజేయండి ప్రభావ మర్మాల చేత మీరు మాతో మాట్లాడండి ప్రభ్వా అయ్యా నీకే స్తోత్రం నీ రాకడా త్వరలో ఉంది కనుక ప్రభ మేము సిద్ధపడాలా అనేక సిద్ధంగా తయారు చేయాలా ప్రభ్వా అలాంటి శక్తిని కృపాని భాగ్యాన్ని మాకు దయచండి రాత్రి కాలంలో ప్రభా నీ పరిశుద్ధాత్మజిత మమ్మల్ని అభిషేకించండి అయినా ఏసు ప్రభా నీకు స్తోత్రం చేరేసి రాకడికి మమ్మల్ని అంత సిద్ధపరచుకోమని నదడని యేసు కృష్ణమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేలు సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్థుతి సంతోషముగా నిన్ను పొగడేదము సర్వకృపా నిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుంచెదము సంతోషముగా నిన్ను పొగడెదము హల్లే హల్లే హల్లేని పాడెదము ఆనందముతో సాగెదము ఆనందముతో సాగెదము ప్రేమించి నన్ను వెదగిటివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగ జీవించుటగవి పాపిని నన్ను కరుణించితివి ప్రేమించి నన్ను వేదగితి ప్రీతి తు నను రక్షించితివీ పరిశుద్ధ ముగ జీవి చోట కళీ పాను కరుణించల్లే హల్లే పాడమో ఆనందము సము ఆనందముతో సము అల్పకాల శ్రమలనుభవింబ అనుదినము కృప నిచ్చితివి నాధుని అడుగు జాడలలో నడ చుటకో నన్ను పిలచితి అల్ప కాల శ్రమలనుభవి ము కృప నీచితి నాధుని అడుగు జాడలలో నడ చుట్టకు నన్ను పిలచితివి హుయ హల్లే లుయా హల్లే లుయని పాడము ఆనందముతో సదము ఆనందముతో సదము మరణ శరీరము మార్పు నంది మహిమ శరీరము పొందొకై మహిమాత్మతో నన్ను నింపతి మరణ బలము నన్ను తీర్చితీ మరణ శరీరము మార్పు నంది మహిమ శరీరము పొందొకై మహిమాత్మతో నన్ను నింబి మరళ భయములను తీర్చితీ హుయే హుయ ని పాడదము ఆనందముతో సదము ఆనందముతో సదము సర్వకృప నిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుంచెదము సంతోషముగా నిన్ను పొగడెదము హల్లే హల్లేని పాడెదము ఆనందముతూ సాగెదము మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వరాజ్ బెదర్ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో ప్రభ నాయన నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నాయన నా స్థానంలో నువ్వు ఉండి నాయన వాక్యాన్ని నాతో మా అందరితో మాట్లాడమని ఏసు క్రీస్తు తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈరోజు ధ్యానించే అంశం ఏంటంటే ఆ యేసు అందరినీ ఇరిగిన వాడు గనుక ఆయన తను వారి వశము చేసుకునలేదు ఎందుకంటే ఆయన మనుషుని అంతరంగమును ఎరిగినవాడు అన్న అంశం అంటే చూడండి దేవుడు ప్రతి ఒక్కరి అంతర్యమును అంటే కనిపించే రూపం కాదు లోపల ఒక రూపం అన్నట్టు కాబట్టి దానిని ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు గ్రహించలేరు ఎరగలేరు చూడండి ఒక దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు అలాగే దేవుడే ఆ రీతిగా మనిషిని యొక్క ప్రతి ఒక్కరి అంతర్యమును ఇరగలం అన్న అంశం కాబట్టి ఇక్కడ యూహాను సువార్త రెండో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో యూహాను సువార్త రెండో అధ్యాయం ఇరవై మూడవ ఆయన పస్కా పండుగ సమయమున ఎరుశలేములో ఉండగా అంటే ఆయన అంటే ఏసుక్రీస్తు ప్రభువు పస్కా పండుగ సమయమున ఆయన ఎక్కడున్నాడంటే ఎరుశులేములో ఉన్నాడు ఆ పండుగలో చూడండి అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను కాబట్టి ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు ఆయన ఎరుశలేములో ఆ పస్కా పండుగ సమయంలో ఆయన అక్కడ ఉన్నప్పుడు చూడండి అక్కడికి వచ్చిన అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచిరి ఎందుకు ఈ వాక్యం చెప్తున్నారంటే దేవుని పట్ల మనం కలిగి ఉండే విశ్వాసము సూచక క్రియలను బట్టి ఒకవేళ మనం కలిగి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము ఎంత మాత్రమో ఆయన రాకడ దినం వరకు అది నిలవలేదు ఎందుకంటే నా జీవితంలోనే ఒక అనుభూతి ఎట్లా అంటే నేను మా ఆఫీస్ వాళ్ళు మెజెంటో సర్టిఫికేషన్ గురించి నన్ను చేయమని చెప్పారు దాని గురించి నేను ఒక నెల చాలా కష్టపడ్డాను నేర్చుకున్నాను పదివేలు ఎగ్జామ్ ఫీజు పెట్టి పరశుద్ర బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడైతే నెట్వర్క్ ఇష్యూస్ ఉండవు ఆన్లైన్ ఎగ్జామ్ కదా అని నేను వెళ్ళి ఎగ్జామ్ రాస్తే యాభై మార్కులకి నేను పాస్ అవ్వాలా కానీ నాకు వచ్చిన మార్కులు నలభై మార్కులు చూడంగానే ఒక్కసారిగా నేను చాలా అప్సెట్ అయింది నేను బాగా స్వార్థం చేస్తున్నాను దేవుని పట్ల అలాగే నేను ఎంతవరకు కష్టపడాలో అంత రీతిగా కష్టపడ్డాను కానీ ఆ ఎగ్జామ్ రాసినాక చూడండి ఏ నేను తప్పు పెట్టిన ఆరు క్వశ్చన్లు నేను తెలుసుకున్నానో నాలో ఉన్న బాధ అది ఇంకా రెక్టివ్ అయిపోయింది అంటే అరే తొందరపడ్డాను ఆ ఆరు క్వశ్చన్స్ కరెక్ట్ గా పెట్టగలిగి ఉంటే మంచిగా పాస్ అయ్యేవాడిని కొద్దిగా పదివేలు నేను వ్యర్థం చేస్తున్నాను అని అదొక మైండ్ లో ఒక నాటుకుపోయింది అనమాట అట్లా నాటుకుపోవడం నేను దేవుని సందేహించలేదు దేవుని పట్ల ఏమి అడగ కానీ నా పట్ల నాకే చాలా బాధ వచ్చింది ఎందుకంటే ఇంత కష్టపడ్డాను ఇంత హార్డ్ వర్క్ చేసినాను చివరి మూమెంట్ లో నాలుగు ఆరు మార్కులతో నేను ఫెయిల్ అయినాను పదివేలు వ్యర్థంగా అని నేను చాలా పశ్చాత్తాపడ్డా బాధపడ్డా ఆ నాలుగు ఆరు క్వశ్చన్స్ నేను తెలిసి కన్ఫ్యూజ్ అయి పెట్టినానే అని అదొక మానసిక వేదన వెంటాడింది కానీ నేను బాధపడలేదు తెలియని బాధ ఆరు క్వశ్చన్లు పెట్టుంటే అయ్యో జారిపోయి మిస్ చేశానే అన్నదే వెంట మిగతా డెబ్బై ఏడు క్వశ్చన్లు నాకు గుర్తు నేను ఏ అయితే చేసిన క్వశ్చన్సే నాకు కనపడి ఈ ఆరు పెట్టుంటే మంచిగా పాస్ అయ్యేవాడిని అంతదాకాని నేను ఎక్కడ కూడా బాధపడలేదు కాకపోతే నేను కరెక్ట్గా పెట్టుంటే మంచిగా పాస్ అయ్యేవాడిని ఖమ్మంగా అని అనుకునేవాను తర్వాత మరలా నేను రియలైజ్ అయిపోయి దేవుని పట్ల మరలా ప్రార్థనా పూర్వకంగా మరలా కి ప్రిపేర్ అవుతున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఎప్పుడైతే ఎగ్జామ్ రాసినప్పుడు ఆ మార్క్స్ వచ్చినాక దాని మీద నేను పెట్టిన హోపు కష్టపడ్డము దానికి తగిన జాగ్రత్తలు నా లైఫ్ లో ఏ విషయంలో కూడా అంత ఇదిగా దాన్ని నేను తీసుకోలేదు ఆ రీతిగా తీసుకున్నాను అందులోనే విఫలమైన పట్టి పట్టినట్టు ఏదో చదివి చదవనట్టు అటెంప్ట్ అయినాను ఎన్నో విషయాల్లో అన్నిట్లో సక్సెస్ వచ్చింది ఏదైతే ఛాలెంజింగ్ గా తీసుకొని హార్డ్ వర్క్ చేసి ప్రార్థనా పూర్వకంగా కష్టపడిన దాంట్లో చేజేతులారా ఆరు మార్కులు పోగొట్టుకున్నా అదే నా స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఒక నిరుత్సాహము నిజంగా మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇట్లా ఎందుకు ఫెయిల్ అవుతాం అంతే కదా ఫెయిల్ అయ్యిందంటే చాలా మంది నువ్వు అవిధేయతలో ఉంటేనో లేదా పాపంలో ఉంటేనో లేదా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటేనో అది జరిగింది అనే వాళ్ళే కానీ మనిషి అంతర్యంలో ఏముంది అది ఎందుకు ఫెయిల్ అయినాను ఏం జరిగింది అన్నది తర్వాత విషయము నేను తప్పు చేసినాను అన్న బాధ చాలా వెంటాడింది మూడు రోజులు తర్వాత రియలైజ్ అయినా మరలా కష్టపడుతున్నాను నేర్చుకుంటున్నా మరలా ప్రయత్నం చేస్తున్నా నాతో పాటు మా తమ్ముడు ఒకే రోజు కష్టపడ్డాడు ఆయన మంచిగా ఆయన దాంట్లో పాస్ అయింది ఇప్పుడు ఆయనను పోల్చుకొని చూస్తే నేను బాధపడడం వల్ల దిగులు వల్ల ఏం రాదు ఎందుకంటే నేను తెలుసు నేను ఎంతవరకు దాని పట్ల ఆసక్తి కనపరిచినాను ఎంత టైం పెట్టినాను ఎంత దాని పట్ల హార్డ్ వర్క్ చేసినాను ఎందుకు నేను చెప్తున్నానంటే మన జీవితంలో అన్ని మనకి మేలుకరంగా మనం అనుకున్నట్టు జరిగితేనే దేవుని పట్ల విశ్వాసము ఉంచుతాము అన్నవాళ్ళు ఎవరు అంతము వరకు ఆయన పక్షాన ఉండలేరు నేను తెలుసుకున్నా ఎందుకంటే ఏదైతే మనం ఎక్కువ ఫోకస్ చేస్తామో వేటి మీద ఎక్కువ మనసు పెడతామో దాని ద్వారానే మనం పడిపోయే ఛాన్సెస్ హండ్రెడ్ కి హండ్రెడ్ శాతం ఉంటాయి ఎందుకంటే అది ఫెయిల్ అవ్వడం వల్ల ఎక్కడో తెలియని ఒక బేజం మనలో పడిందంటే మనకి దేవుని పట్ల అనుమానం వస్తుంది సందేహం వస్తుంది నానా విధాలుగా ఆలోచనలు వస్తాయి తద్వారా మనం దేవునికి దూరం అవుతాం ఎందుకంటే మన విశ్వాసం అనేది ఎప్పుడు సూచిక క్రియలను బట్టో లేదా దేవుడు మన జీవితంలో ఏదో అద్భుతాలు చేస్తాడనో లేదా మనం అనుకున్నది జరిగితేనే దేవుడు నా పక్షాన ఉన్నాడు ఈ దేవుడు మంచివాడు నమ్మదగిన అని నమ్మేవాళ్ళు విశ్వాసం ఉంచేవాళ్ళు ఆ రీతిగా ఈ లోకంలో జీవించే వాళ్ళు దేవుని మీద నమ్మే వాళ్ళు ఎవరు అంతము వరకు సహించలేరు ఎందుకంటే ఒక్కోసారి అనుకోకుండా మన జీవితంలో ఏమైనా జరగచ్చు ఏబో జీవితంలో జరిగింది ఎంతో మంది జీవితంలో జరిగినాయి వాళ్ళు తప్పిదం చేసినారా వాళ్ళు ఏం చేసినారా అది వాళ్ళకి దేవునికి మధ్య ఉంటది ఎందుకంటే ప్రతి ఒక్కరి తెలుసు కదా నేను దాన్ని తగినట్లు ఉన్నానా లేనా నిర్లక్ష్యంగా జీవించినానా లేదా అది తెలిసినప్పుడు దేవుణ్ణి తట్టు తిరిగి తప్పు తెలుసుకొని క్షమాపణ పొందుకొని మరలా ఆయన సహాయం తీసుకొని ముందుకు వెళ్తాం పరిశుద్ర పేద గా ఒక వాక్యం చెప్పాడు వాళ్ళు రెండు సార్లు యుద్ధానికి వెళ్ళినారు ఓడిపోయినారు ఆయన అదేమంటారు ఆయన మందస్మును తీసుకెళ్ళండ్రు ఓడిపోయినారు నేను ఆ వాక్యం గురించి కూడా వరుసగా ఐదు రోజులు ప్రార్థనే చేసిన నేను ఓడిపోవద్దు ప్రభావ ఆ వాక్య ప్రకారంగా నేను ఓడిపోవద్దని ప్రార్థన చేసిన అయినా నేను ఫెయిల్ దానికి కారణం తెలియదు కానీ నా తెలిసి నేను డెబ్బై ఏడు క్వశ్చన్స్ నాకు గుర్తులేవు కానీ నేను ఏ తప్పిదం పెట్టినా ఆరు క్వశ్చన్లే కరెక్ట్ గా నా కళ్ళ ముందు కనపడేలేకి నాలో ఉన్న బాధ అది రెట్టింపు కానీ దేవుడు కృపా కనికరం దేవుడు ఎందుకంటే ఒక చిన్న బీజము ఒక చిన్న విషం మన జీవితంలో పడితే చాలు దేవుడి నుంచి తొలగిపోవడానికి మన విశ్వాసంలో నుంచి మనం పడిపోవడానికి ఎందుకు నా జీవితం చెప్పినంటే నాకు కూడా నానా విధాలుగా అలాంటి తలంపులు ఆలోచనలు నాకు కలిగినాయి కాబట్టి ఆ రీతిగా నేను సఫర్ కాబట్టి కానీ ఏర్పరచుకున్నవాడు పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే ఎందుకంటే ఆయనకి తెలుసు మన అంతర్యంలో ఏముందో కాబట్టి ఎవరు మనం గురించి ఆయనకి సాక్ష్యం ఇనక్కర్లేదు ఎందుకంటే ఆయనకు తెలుసు నీ హృదయంలో నా హృదయంలో ఎవరి హృదయాల్లో ఏముందో అని నేను తెలుసుకున్నాను పశ్చాత్తా దేవుణ్ణి అడిగినాను మరలా అడిగినాను అప్పుడు అడిగినా ఎట్లా ప్రిపేర్ అవ్వాలా ప్రభు అని అడిగినా ఇప్పుడు మరలా ఎట్లా ప్రిపేర్ అవ్వాలా ఎలా నేను దాన్ని జయించాలా ఎందుకు చెప్తున్నానంటే ఆ ఒక ఎగ్జాము దుష్టుడు నన్ను నానా విధాలుగా శోధించాడు నానా విధాలుగా దేవుని పట్ల సందేహాలు వచ్చినాయి అభ్యంతరాలు వచ్చినాయి వాటిల్లో ఏదైనా ఒక్క చిన్నదైనా మన హృదయంలో మనం పెట్టుకున్నామంటే అంత మనకున్న దేవుని పట్ల విశ్వాసము ఒక్కసారిగా కుప్పగొలిపోతుంది అలా కుప్పగొలడానికి ఎంత బలమైన ఒక నిమిషము ఒక క్షణం జాలు బలహీనం దేవుని పట్ల సందేహం అందుకు మనం ఎవరమైనా కానీ మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే సూచక క్రియలను బట్టు లేదా మనం అనుకుంటే దేవుడు చేసిండను లేదా మనం ఏదైనా పరిస్థితుల్లో ఉంటే దేవుడు చేస్తాడని ఈ రీతిగా విశ్వాసం మనం కలిగి ఉండద్దు మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా ఏమో కదా మేలులోనే నా దేవుడిని నమ్మేది కీడులో కూడా దేవుడిని నమ్మాలి అట్లా అనుకున్న వాళ్ళే యేసు పక్షాన నిలబడగలరు అన్నది ఈ యొక్క ఎగ్జామ్ ద్వారా నాకు దేవుడు ఒక అనుభవంలోకి నడిపించింది ఎందుకంటే ఒక్కసారిగా మనం అనుకున్నది కాకపోతే దానికి రకరకాలుగా మనుషులు అనేవాళ్ళు ఉంటారు అదే రకరకాలుగా దుష్టుడు కూడా మనల్ని శోధిస్తూ ఉంటాడు ఎందుకంటే అవకాశం మన ఆలోచనల్లో వాడికి వచ్చింది కాబట్టి కాబట్టి యుద్ధం ఎక్కడో జరగదు కంటికి కనిపించే యుద్ధం ఎక్కడ జరుగుతుంటే మన ఆలోచనలు తలంపుల్లోనే యుద్ధం జరుగుతుంది అక్కడ ఓడిపోతే మనలోకి వాడు ప్రవేశించగలడు కాబట్టి అందుకు మన ఆలోచన ఏదైనా మన తలంపులు మనం వెళ్ళే త్రోవ ఏదైనా ఎందుకు ఆయనకి సమర్పించమన్నాడంటే కారణం అదే లేకపోతే వాడు వేసే తలంపులు ఆలోచనల్లో ఖచ్చితంగా చెక్కబడిపోతాం ఖచ్చితంగా దేవుణ్ణి అనుమానిస్తాము సందేహిస్తాము అభ్యంతర తద్వారా విశ్వాస భ్రష్టులం అప్పుడు ఏ దేవుణ్ణైతే మనం నమ్మి గణపరిచినామో అదే దేవుణ్ణి దూషించేలాగా అనుమానించేలాగా మనం అవుతాం అందుకు మొదటి స్థితి కడపటి స్థితి ఎందుకు అంత భయంకరంగా ఉంటుందంటే ఇదే కారణం కాబట్టి అనేకులు అక్కడికి వచ్చినారు కానీ వాళ్ళందరూ విశ్వాసం పెట్టింది యేసుక్రైస్తు ప్రభు దైవమని ఆయన చెప్పే మాటలు జీవం కలిగినా అని ఇటన్నిటిని కాదు కాబట్టి ఓన్లీ సూచక క్రియలు ఈరోజు కూడా మనుషులు చూసేది అదే ఎక్కడ సేవకి వెళ్ళినా ఎవరింటికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సూచక చేస్తే బలమైన సేవకుడు ఇతనిలో బలమైన దేవుని ఆత్మ అభిషేకం ఉంది సూచక చేసేవాళ్ళు దేవునితో నడిచే ఉన్నవాళ్ళు అన్న విధానంగా ఎంటైర్ క్రిస్టియానిటీలో క్రైస్తవులు అలానే ఉన్నారు ఎందుకంటే వాక్యాన్ని చూసి గ్రహించి మార్చుకునే దానికన్నా మన జీవితంలో ఏదో మనం అనుకుంటే జరిగితే నమ్మే వాళ్ళే వందకి తొంభై తొమ్మిది శాతం మంది అట్లనే ఉన్నారు లోకంలో అందుకు దుష్టుడికి అవకాశం ఉండగలుగుతుంది అందుకు వాడి ఏర్పరచబడిన వారిని సహితం కూడా మోసపరచగలుగుతున్నాడు అలా వాడి మోసంలో చెక్కబడి ఎంతో మంది వాళ్ళ మనసులు చెరుపుకోగలుగుతున్నారు ఎందుకు ఆలోచనలో కొడితే ఖచ్చితంగా నీ మనసు చెరిపోతుంది అందుకు పౌలంటాడు కొరింది భక్తులు సర్పము తన కుయక్తి చేత అవన్న మోసపరిచినట్లు మీ మనుషులను కూడా వాడు చెరుపుతాడు కాబట్టి మనమందరం కూడా యసుక్రీస్తు ప్రభుకి ప్రదానం చేయబడిన వాళ్ళము కాబట్టి మనం ఎక్కడ కూడా వాడి కుయక్తికి వాడు మోసపరిచేదానికి మనం అవకాశం ఇవ్వొద్దంటే యసు ప్రభుని మనం అద్భుతాలు చేస్తేనో లేదా మనం అనుకుంటే జరిగితేనో లేదా మనం ఏదైతే కోరుకుంటే అయితేనో జరుగుతుంది అట్లా ఉంటేనే నమ్ముతాము అట్లానే ఉంటేనే యేసు ప్రభుని వెంబడిస్తాము అట్లా ఉంటేనే ఈ దేవుడు నిజమైన దేవుడు అని గ్రహించే వాళ్ళు ఎవరు వందకి వంద రెట్లు సత్యమే చదువుతున్న ఎవరు అంతమ వరకు సహించలేరు ఖచ్చితంగా ఆయన విధానంలో విశ్వాసంలో పడిపోతారు కాబట్టి చూడండి అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు తండ్రి యుహానుసు వార్త రెండో అధ్యాయం ఇరవై వచనంలో అయితే యేసు అందరినీ ఎరిగిన గనుక అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనక కాబట్టి ప్రతి ఒక్కరి గురించి దేవునికి తెలుసు ఇప్పుడు దిల్లీ బ్రదరు తన హృదయంలో ఎలాంటి ఆలోచన ఉన్నాయి తన తలంపుల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి తన జీవితం ఎలా ఉంది తన హృదయ స్థితి ఎలా ఉంది కదా నేను బయటికి ఒక వేషం వేసుకొని మీ ఎదుట మంచివాడిలాగా కనిపించొచ్చు ఉత్తగా నడుచుకోవచ్చు నా బలహీనతలు చూపించుకోకుండా నేను ఉండొచ్చు కానీ మన దేవుడు చూచే దేవుడు ఆయనకు సమస్తము తేటగా కనబడుతుంది కాబట్టి యేసు ప్రభుకి అందరూ తెలుసు ఆయన అందరినీ ఎరిగిన వాడు కనుక చూడండి ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు ఎందుకంటే సూచక క్రియలను బట్టో లేదా అనుకుంటే జరిగే వాటిని బట్టో లేదా దీవించబడి ఆశీర్వదించబడాలి కాబట్టే నేను దేవుని మందిరానికి వచ్చినాను అలా వెంబడిస్తున్నాను అనుకునే చూడండి ఆయనని సంతోషపరచలేరు ఎందుకంటే సంతోషంలో బాగానే ఉంటారు ఒక్కసారిగా అనుకున్నది జరగకపోతే యుద్ధం అప్పుడు మొదలవుతుంది ఎవరి మీద దేవుని మీద అంటే తిరుగుబాటుతనము దేవుడి మీద అవిధేయత అపనమ్మకము అవిశ్వాసము ఇవన్నీ అప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నట్టు అందుకు నేను నేర్చుకున్న నా జీవితంలో ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ నాకు నా జీవితంలో ఒక గొప్ప అనుభూతి అన్నట్టు ఎందుకంటే సూచక క్రియలను బట్టి ఎప్పుడు మనం యేసుప్రభుని వెంబడించొద్దు వాటిని బట్టి ఎప్పుడు అసలు ప్రార్థించొద్దు ఎంత ప్రార్థించి ఒక్కసారిగా జరగకపోతే కోపం వస్తుంది ఎందుకు వాక్యము యథార్థమైంది కాబట్టి అర్థం లాంటిది కాబట్టి నిజమే మాట్లాడవాలి ఎవరో చూసి మనల్ని అనుకుంటారంటే కాదు కదా చూసేవాడు మన ఎదుటే ఉన్నాడు కదా న్యాయాధిపతి మన వాకిటే ఉన్నాడు కదా ఆయనను చూసి మనం పోవాలి కానీ ఇలా చెప్తే మనుషులు నన్ను ఇలా నన్ను తప్పుగా అనుకుంటారు వాళ్ళని సంతోషపరచడానికో లేదా వాళ్ళని మహిమపరచడానికో లేదా వాళ్ళు ఏదో నేను గొప్ప లేదా కాదు కదా ఈ పరిచయం అనేది ఎదురుగా ఉన్నవాడు న్యాయాధిపతి ఆయన మన వాకిటే మన పక్కనే నిలిచున్నాడు కాబట్టి ఆయనని మోసం చేయలేం కదా కాబట్టి ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ యొక్క అనుభూతిలో ఎక్కువ ఏది మీద అయితే మనం మనసు పెడతాము ఎక్కువ దేని కొరకు దేవుడు కాకుండా ఈ లోకంలో ఉన్న వాటికి వెళ్తాము అక్కడే మన బలహీనత అపవాదికి దొరుకుతుంది ఒక్కసారిగా నువ్వు అనుకున్నది జరగలేదంటే అప్పుడు నీ ఆలోచనల్లో యుద్ధం మొదలవుతుంది అన్నట్టు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఎందుకు ఆయన వశం కాలేదంటే సూచక్రియలను బట్టి అద్భుతాలను బట్టో లేదా మనం అనుకుంటే జరిగేదాన్ని బట్టి లేదా ఎవరో మనల్ని నిందించినారు కాబట్టి దాన్ని బట్టో లేదా ఎవరో నన్ను మెచ్చుకోవాలని ప్రయాసపడే దాన్ని బట్టే కాదు పరిచర్ చేయాల్సింది మనల్ని అంతర్యాన్ని ఎరిగిన వాడు మన ఎదుటే ఉన్నాడు ఆయన ఎక్కడో లేడు మన కళ్ళు తెరవబడితే మన ఎదుటే నిలబడున్నాడు నువ్వు వంకర త్రోవలో ఉంటే కడ్గం పట్టుకొని వాక్యంలాగా నిలబడున్నాడు చూడండి ఒకవేళ నువ్వు దిక్కు లేక నిస్సహాయ స్థితిలో ఉంటే ఆయన మనల్ని ఆదరించడానికి నీకు త్రోవ చూపించడానికి చీకటిలో ఉంటే వెలుగులోకి నడపడానికి ఒక దీపస్తంభం లాగా మనకి మార్గాన్ని వెలుతురుని చూపించి ఆ మార్గంలో మనం చేరవలసిన గమ్యానికి చేర్చే దేవుడుగా కూడా మన దేవుడు కాబట్టి ఆయన గురించి మన గురించి ఎవరు ఆయనకి సాక్ష్యం ఈనక్కరలేదు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయ అంతర్యము యశు ఎరిగినవాడు కాబట్టి ఆయన అంటు ఆయన మనిషిని అంతర్యమును ఎరిగినవాడు కాబట్టి ప్రతి ఒక్కరి హృదయ స్థితి తెలుసు వాళ్ళ ఆలోచన తెలుసు వాళ్ళు దేవుని పట్ల కలిగిన భక్తి తెలుసు వాళ్ళు దేవుని పట్ల కలిగిన సహవాసం తెలుసు సమస్తము ఆయనకి మరుగుపరచబడింది రహస్యమై ఉన్నది గోడమై ఉన్నది ఏది లేదు కాబట్టి మనం గ్రహించుకోవాలా కాబట్టి మనం ఎలా యశు ప్రభుని వెంబడిస్తున్నామని చూడండి కాబట్టి ఇక్కడ అంటుండ ఆయన కావునక ఎవడు మనిషిని గురించి ఆయనకి సాక్ష్యం ఏనక్కర ఎందుకంటే ఆల్రెడీ నీ సాక్ష్యము నా సాక్ష్యము ఎలాంటిదో మనం ఎలా ఉన్నామో ఆయన పట్ల అనేది ఆయనకి తెలుసు ఎందుకంటే చూచే దేవుడు కదా ఆయన నాలుగు జీవులు ఆయన జీవులో అన్ని కళ్ళు లోకమంతా సంచారం చేస్తా తిరుగుతా ఉంటాయి కదా కాబట్టి మన గురించి కనిపించదా చూడండి ఆయన హృదయాలను పరిశోధించే దేవుడు పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు తలంపు పుట్టక మునిపే నీ తలంపు కూడా ఎరిగిన దేవుడు నీ ఆలోచన ఏమైందో గ్రహించే దేవుడు చూడండి ప్రార్థించక మునిపి కూడా నీ అవసరం ఏందో నీకేం కావాలో కూడా నీ హృదయంలో ఏముందో ఆయన పట్ల సమస్తము ఎరిగిన దేవుడు కాబట్టి మనం ఎవరు ఆయన గురించి సాక్ష్యం ఏనక్కర్లేదు కానీ మనం ఇవ్వాల్సిన సాక్ష్యం ఒకటే యశుప్రభు నేను నమ్ముతుంది వెంబడిస్తుంది సేవిస్తుంది ఆరాధిస్తుంది పూజిస్తుంది ఒకటే ఆయన నిజమైన దేవుడు జీవం కలిగిన దేవుడు కాబట్టి మన జీవితంలో సూచక క్రియలను బట్టి అద్భుతాలను బట్టి చెప్పే సాక్ష్యం ఇచ్చే ఎవరైనా కానీ ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ స్థితి మారిపోతే ఆ చెప్పిన మాట ఆ సంవత్సరం తర్వాత వాళ్ళు ఉండలేరు ఎందుకంటే నా జీవితంలో నాలుగు దినాలు నేను ఈ యొక్క యుద్ధాన్ని ఎదుర్కొన్నాను కాబట్టి నాకు అర్థమైంది అంతకుముందు ఎప్పుడు ఇలాంటి అనుభవం నేను చూడలేదు ఎందుకంటే మనం అలా యసు ప్రభుని ఎప్పుడు వెంబడించద్దు నేను యేసుప్రభుని వెంబడిస్తే నేను ధనవంతున్ని అవుతాను యేసు ప్రభుని అమ్మడిస్తే నాకు ఆస్తులు యేసు ప్రభుని వెంబడిస్తే నాకు అన్ని ఉంటాయి నాకేము ఉండదు కష్టాలు ఉండవు శ్రమలు ఉండవు శోధనలు ఉండవు అపాయాలు ఉండవు ఆపదలు ఉండవు నాకు అన్ని సుఖమే ఉంటది అనేది గుడ్డితనము అలా చెప్పేవాళ్ళు అపద్దికులు అలా చెప్పి యేసుప్రభుని వెంబడించే వాళ్ళంతా మోసగాళ్ళు వంకర త్రోవలో నడిపిస్తారు ఎందుకంటే ఏసుప్రభుని వెంబడించే ప్రతి ఒక్కడు ఒక సైనికుడు రక్షింపబడిన వాడొక్కడు ప్రతి ఒక్కడు సైనికుడు ఎప్పుడు యుద్ధ భూమిలో ఉన్నవాడు కాబట్టి ఆ అపవాది అనుదినము మనకి యుద్ధం ఉంటేనే ఉంటది వాడు ఎలా వస్తాడు ఎట్లా శోధిస్తాడు ఎట్లా నీ ఆలోచనలు కొడతాడు ఏ రీతిగా నిన్ను తారుమారు చేస్తాడు ప్రతి దినం ప్రతి ఆయనలో మనం ఉంటే ఆయనని ప్రేమిస్తే ఆ రీతిగా మనం ఆయనతో సహవాసం కలిగి ఉంటే తప్ప ఇవేవి మనకు అర్థం కావు అర్థం గావు కాబట్టి అపార్థం చేసుకుంటాం తద్వారా ఏ నోటితో దేవుణ్ణి చెప్పినామో అదే నోటితో దేవుణ్ణి ఒక దోషలాగా నిలబెట్టే అవకాశం కూడా ఉంటుంది ఎందుకు మేము నమ్ముకున్నాం కాబట్టి దేవుడు మాకేం చేసిండు అంటే పోయింది అక్కడే వాళ్ళ విశ్వాసం చూడు కాబట్టి మనం ఎవరమైనా కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నా జీవితంలో దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడు ఎట్లా ఉంటే అట్లా అవుతుంది ఇట్లా ఉంటే అట్లా అవుతుంది చూడండి ఆయన ఒక మాట చెప్తాడు ధనాపేక్ష లేని వారై హెబ్రి పత్రికలో పౌలు చెప్తాడు పన్నెండు అద్యం ధనాపేక్ష లేని మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది యుండు ఎందుకంటే ఒకటే మాట మిమ్మల్ని ఎన్నడు విడవను ఎడబాయనని దేవుడు చెప్పిండి ఈ ఒక్క మాట చాలు మన జీవిత కాలం నమ్మడానికి వెంబడించడానికి ఆయన మీద విశ్వాసం కలిగి ఉండడానికి చూడండి మనకు కలిగి ఉన్న దాంట్లో ఎప్పుడైతే తృప్తి పొందుతామో అప్పుడు మనకేం కాదు కాబట్టి యేసు ప్రభు నమ్మదగిన దేవుడు ఆయన మనల్ని ఎన్నడూ విడవని ఎడబాయిన దేవుడు తన ప్రాణాన్ని కూడా మన కొరకు త్యాగం చేసిన దేవుడు ఈ లోకంలో ఏ నరుడు ఎవరి కొరకు పడని బాధ శ్రమ నిందలు అవమానాలు హింసలు యేసుక్రీస్తు ప్రభు పాపులమైన మన కొరకు పాపం లేనివాడు అన్యాయపు తీర్పు పొంది కూడా శ్రమ ఎందుకంటే ప్రేమించిన మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి ప్రభుని రక్షించుకున్న దేవుడు నమ్ముకుంటే అన్ని మంచే జరుగుతాయంటే చూడండి ఎంతమంది బైబిల్లో ఆయన బిడ్డలు సఫర్ ఎంతమంది ఆయన నమ్ముకున్న బిడ్డలు నానా విధమైన శోధనల్లోకి వెళ్ళలేదు నానా విధమైన శ్రమంలో పోలేదు నానా విధమైన అపాయాలు ఆపదలు వాళ్ళకు కలగలేదు చూడు కాబట్టి అయినా వాళ్ళు దేవుని పక్షాన్ని నిలిచిండ్రంటే వాళ్ళు యేసుప్రభుని రుచి చూసి పెరిగిండ్రు అంతే తప్ప అద్భుతాలు చేస్తాడనో స్వస్థతలు చేస్తాడనో లేదా నా పట్ల ఆశ్చర్యకార్యాలు చేస్తాడనో లేదా అన్ని గుడులాగా దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటే అట్లా జరుగుతుందని నమ్మడము వెంబడించడం వీళ్ళెవరు కూడా యేసుప్రభు వచ్చే రాకడ వరకు నిలబడలేరు మధ్యలోనే జారుకుంటాం ఎందుకంటే ఒక టైంలో దేవుడు మన పట్ల చేయడు ఎందుకంటే నీ విశ్వాసం పరీక్షించబడాల లేకపోతే నేను చదువుకున్నాడని చెప్పుకుంటే కాదు కదా నేను అన్ని బాగున్నాడని చెప్పుకుంటే కాదు కదా దేవుడు చెప్పుకున్నాడు ఏబు గురించి కానీ దేవుడు దుష్టుడు ఎప్పుడైతే అనడం మళ్ళా అవకాశం ఇచ్చాడు హారీగా ఏపు దేవుని పక్షాన్ని నిలబడ్డాడు సాక్ష్యం పొందాడు కాబట్టి మనం ఎవరమైనా గాని ఇక్కడ కరెంటు పోయింది వర్షం పడుతుంది ఉరుములు మెరుపులు వస్తున్నాయి కానీ నేను అసలుకి నాకు అనారోగ్యంగా బాగలేదు నాకు ఆరోగ్యం బాగలేదు ఎందుకంటే ఈ పెళ్లి విషయంలో ఈ మా ఊరికి వచ్చి ఎంత తిరుగుడు చెప్పలేని స్థితిలో ఉన్నా కానీ నా పానం ఒప్పుకోదు ఎందుకంటే ఒక చిన్న అవకాశం తొలిగితే చాలు దేవుని వాక్యం చెప్పాలనే ప్రాణం ఎప్పుడు ఆలోచిస్తుంది అలాంటిది అవకాశం వచ్చిందాన్ని చెప్పలేమంటే అక్కడే తెలిసిపోతుంది కదా ఎందుకు నేను ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా చెప్పకూడదు అనుకున్నా నన్ను దేవుడు నిలబెట్టి మాట్లాడిస్తాను ఎందుకంటే ఆయన పక్షాన్ని నిలబడతామో అప్పుడే మనం బలవంతం అవుతాం ఎందుకు ఈ మాట చెప్తున్నాను చూడండి యోహోను సువార్త ఆరో అధ్యాయము యాభై ఒకటో పరలోకము నుండి దిగి జీవాహారము నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే ఏ ఆహారము యేసు ప్రభు అనే ఆహారం కాబట్టి ఆయన వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి అనుదినము మన శరీరానికి ఎట్లయితే ఆహారం తింటున్నామో ఆత్మకు కూడా ఆహారం కావాల ఎట్లా ఆహారం అంటే ఈ వాక్యమే అప్పుడే యసుక్రీస్తు మూలంగా నువ్వు జీవించగలవు అట్లనే విశ్వాసం మూలంగా నువ్వు బ్రతికి ఆయన కొరకు ఉండగలవు అప్పుడే ఆయన ఆజ్ఞని నడుచుకోగలవు కాబట్టి పరలోకం నుండి దిగు వచ్చిన జీవాహారం నేనే ఎవడైనా ఆహారము భుజించితే వాడు జీవించును ఎందుకంటే ఎల్లప్పుడూ ఆయనని రుచి చూసి తెలుసుకున్నాడు కాబట్టి ఆయనను విడవడు ఎడబాయడు అదే రుచి చూడకుండా ఏదో జీవితంలో అనుకున్న ఈ లాటరీ లాగా మనం వేస్తుంటాం కదా అట్లా నమ్మేవాళ్ళు ఆ రుచి చూడలేరన్నట్టు రుచి ఎప్పుడు చూస్తామో తెలుసా నానా విధమైన వెళ్ళినప్పుడు నానా విధమైన వెళ్ళినప్పుడు నానా కష్టాలు బాధలు ఆయన పట్ల అనుభవించినప్పుడు బట్ అన్నిటిలో ఎదుర్కొని ధైర్యంగా నిలబడతాం ఆయన సహాయం తీసుకొని అప్పుడు తెలుస్తుంది ఆయన రుచి ఎలా ఉంటదో ఆయన ఎలాంటి దైవత్వం కలిగిన దేవుడో అని ఏదో నేను అనుకున్నాను కాబట్టి ఏదో అనుకుంటే జరిగితే ఏదో ఇస్తానని ఈ ఓడంబడికలు ఈ ఒట్లు పెట్టుకుంటారు ఇవి ఎంత మాత్రము నిన్ను ఆయన పక్షాన నిలబెట్టలేవు కాబట్టి చూడండి ఎల్లప్పుడూ వాడు జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను కాబట్టి ఆయన శరీరము చూడండి మనం ప్రతి దినము ఆహారాన్ని భుజించాలా అప్పుడే మనం ఏమైపోతామంట జీవం కలిగిన వారం అవుతాం అప్పుడే ఆయనలో ఉన్న జీవం మనలో ఉంటది కాబట్టి ఈదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించరి ఆయన చెప్పే మాట ఆయన ఏం చెప్తుండో కూడా అర్థం కాదు ఎందుకంటే శరీర సంబంధులు సూచక క్రియలను బట్టి అద్భుతాలను బట్టి ఆశ్చర్యకరాలను బట్టి నమ్మే వాళ్ళకి దేవుని విధానం ఎప్పుడు కూడా అర్థం కాదు అందుకు వాదిస్తాడు మేము దేవుని నమ్ముకుంటే ఏం చేసిండు అంటే అది వాదించడం అన్నట్టు మేము నేను అనుకోవచ్చు కదా నేను అంత ప్రార్థన చేసినాను అంత కష్టపడ్డాను ఎగ్జామ్ ముందు కూడా మేము అంత గ్రూప్ ప్రార్థన వస్తాయి అన్నట్టు ఏది అనుకుంటే జరిగితే నమ్మే విశ్వాసం నేను కష్టాల్లో ఉన్నా ఆపదలో ఉన్నా నాకు మంచి జరిగినా చెడు జరిగినా నాకు మేలు జరిగినా కీడు జరిగినా ఏది జరిగినా నేను ఈ దేవుడిని నమ్ముకుంటాను ఈ దేవుడే నాకు నమ్మదగిన దేవుడు అని వెంబడించే వాళ్ళు వాదించరు తేడా అదే సూచిక క్రియలను బట్టి అద్భుతాలను నమ్మే విశ్వాసము అది అంతం వరకు సహించబడలేదు మంచిది జరిగినప్పుడు నవ్వుతాం ఒక్కసారిగా మనం అనుకున్న జరగకపోతే మన మొహాలు ఏడుపు మొహాలే వస్తాయి నేను కుమిలిపోయినాను కాబట్టి నా మొహం ఏడుపులాగా ఉంది కాబట్టి ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఎక్కడలో లేని ప్రాయచ్చితము పశ్చాత్తాపము నా జీవితంలో ఎప్పుడు దేవుని పట్ల అట్లా ఉన్నానా అనే విషయంలో కూడా నేను అంత చేయలే ఏదో ఆ ఎందుకు అంత మనస్సు దృష్టి అంత ఆసక్తి శ్రద్ధ పెట్టి దాని కొరకు ప్రయాసపడాలి ఎట్లాగైనా చేయాలా అన్న మెంటాలిటీతో ఉన్నాను అది కాలేదు వెంటనే నానా విధమైన ఆలోచనలు తలంపులు అవి నీడలాగా వెంటాడుతూనే ఉన్నాయి ఎంత కంట్రోలింగ్ చేస్తుంటే అది ఎట్లా ఉంటుందంటే ఆ పడేవాడికి తెలుస్తుంది చెప్పే వాళ్ళకి అది అదేమనిపించవచ్చు కానీ ఆ టైంలో ఆ స్ట్రగులు ఆలోచనల్లో వాడు కొట్టేటప్పుడు ఆ తలంపులు వచ్చేటప్పుడు ఎంత విశ్వాసము ఎంత పరిశుద్ధాత్మ అభిషేకము దేవుని సహాయము వాక్యం ఉంటేనే అలాంటి టైంలో నిలబడగలం లేకపోతే ఎవ్వడం నిలవలేడు చూడండి ఇది మీరు గ్రహించడానికి కఠినమైన మాట అయినా నేను సత్యమే చెప్తున్నా ఎందుకు వాక్యం చెప్పే మనం ఎట్లా ఉంటాం ఎలా చెబితే అది మన స్వనీతిని స్వబుద్ధిని మన సొంత సొంత మనసును వాడికి చెప్పినట్టు అవుతుంది కదా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మాట్లాడినట్టు ఎట్లా అవుతుంది కాబట్టి అప్పుడు ఈదులు వాదించుకున్నారో కావున ఏసు ఇట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేగాని గాని మీలో మీరు జీవము గలవారు మనం రక్షణే పొందకుండా రక్షణ పొంది ఆయనకి తగినట్లుగా జీవించకుండా ప్రార్థనలో ఉండకుండా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోకుండా ఆయన పట్ల నిరీక్షణ నమ్మకము నమ్మిక ఇవేవీ లేకుండా ఎట్లా మనం దేవుని పట్ల నిలబడగలం ఎట్లా అపవాదితో యుద్ధంలో నిలబడి గెలవగలం అసాధ్యం కదా చూడు కాబట్టి మనలో మనం ఎప్పుడు జీవం గలవారం అవుతామంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగితే తప్ప మనలో మనలో ఏముండదంట జీవం ఉండదంట లేకపోతే బ్రతుకున్నా కానీ నువ్వు మృతుడవే అన్నట్టు కాబట్టి నా శరీరము తిని నా రక్తము త్రాగుబాడే నిత్య జీవము గలవాడు కాబట్టి అంతే దినమున నేను వాని లేపుదును అంటే మన దేవుడు కృంగిపోయిన వారిని లేవనెత్తగలడు చూడండి బాగా ఉన్న వాళ్ళని పడగొట్టగలడు అన్ని రకాలుగా దేవుడు చేయగలడు ఎందుకంటే సమస్తము అధికారం ఆయన దగ్గరే ఉంది నేను బలహీనమైన ఘట్టం లాగా వాడుకోగలడు బలమైన ఘట్టం వాడుకోగలడు ఎందుకంటే ఆయనని విమర్శించడానికి ఎవరికి అధికారం లేదు ఎందుకంటే తను మనల్ని చేసుకున్నవాడు కాబట్టి ఆయన చేతిలో మనమంతా ఒక పనిముట్లు అంతే ఆ పనిముట్ని చేసుకున్నవాడు ఆ పనిముట్లను ఎట్లా వాడుకోవాలో అట్లానే వాడుకుంటాడు దాన్ని నువ్వు నేను ఏలైతే చూపించడానికి మనకి అధికారం లేదు పౌలు రోమపత్రికలు అంటాడు కదా ఏమో అట్లా వాడుకున్నాడు యోశని ఎప్పుడు ఆయన మోసం చేసింది పెద్ద జరిగి నాకు కానీ తల్లి గర్భంలో పుట్టక ముందే దేవుడు చేసిండు అలానే దేవుడు అన్యాయస్తుడు కాదు అలా అని మనం ఏలెత్తి చూపించడానికి నీకు నాకు మనకి ఎలాంటి అధికారం లేదు అది ఆయన ఇష్టము సమస్తము ఆయన మూలంగా కలిగింది ఆయన ద్వారా కలిగింది అది ఆయన ఇష్టం కానీ ఆయన చేసినట్టే మనం నడిపించబడతాం అంతే అంతే తప్ప దేవుడిని దూషించడానికి ఆయనను నిందించడానికి ఆయనలో లోపం వెతకడానికి ఆయనని నిందించడానికి నువ్వు ఎవడివి నేనెవడిని మనం ఏ పాటి వాళ్ళం మనం ఎంతటి వాళ్ళం చూడు కాబట్టి ఈ మాట మనం ఎప్పుడు గ్రహించుకోవాలం కాబట్టి చూడండి ఎప్పుడైతే ఆ మాట చెప్పిండో యోహన్సు వార్త ఆరో అధ్యాయంలో యాభై ఆయన కపెర్ణ హోములో బోధించు సమాజ మందిరాల్లో ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఈ వాక్యం ఈరోజు కూడా చాలా మంది ఈ వాక్య ఈ ప్రవచనం నెరవేరుతుంది దౌర్భాగ్యం ఏంటంటే నేను కూడా జారుకునేవాడిని నాకున్న పరిస్థితుల్లో కానీ ప్రేమించిన వాడు ఏర్పరచుకున్నవాడు మనల్ని ఇంతగా తర్పి చేసిన వాడు ఎట్లా విడుస్తాడు దేవుడు విడవాడు కదా చూడు ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఏది ఆయన చెప్పే మాటలు వినడానికి ఎట్లా ఉన్నాయంట వాళ్ళకి కఠినంగా ఉన్నాయంట ఈరోజు కూడా మనుషులు కఠినంగా మారిపోతే ఆయన ప్రేమను ఆయనను ఎట్లా రుచి చూడగలరు కాబట్టి మనము ఎవరు వాక్యం చెప్పినా మన బలహీనతలు చెప్పినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు గ్రహించుకుంటే నీ జీవితంలో మేలే చెప్పిన వాడిని చూసి కఠినపరచుకుంటే నీ విశ్వాసం ఎప్పుడు మారదు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండిపోతావు చూడండి కాబట్టి ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు మనం వాక్యాన్ని చూడాలా అది నీకు కఠినంగానే ఉండొచ్చు చెప్పేవాళ్ళు మాటలు కానీ కఠినపరచుకుంటే యేసుప్రభుని వెంబడించలేవు ఇక్కడే తెలుసుకుంటున్నాం ఆ సత్యం అప్పటిదాకా యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు ఎంతోమంది ఏమైపోయినారు కనుమరుగా అయిపోయినారు ఎందుకు ఆయన చెప్పిన మాటలను కఠినపరుచుకున్నారు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడు అని చెప్పుకొని ఈ రోజు కూడా చాలా మంది ఇట్లనే అంటారు ఇట్లా ఎందుకు చేస్తాడు దేవుడైతే మనుషులను ఎట్లా ఎందుకు చంపుతాడు దేవుడైతే ఎంత జరుగుతుంటే చూస్తుంటాడా అలాంటి వాళ్ళకి అయ్యా మనం చెప్పినాం అనుకో చాలా కఠినంగా ఉంటుంది ఎందుకంటే అలా వాళ్ళ హృదయాన్ని సైతాన్ని ఏం చేసిందంటే కఠిన పరిచయం కలిగి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ హృదయాల్లో బలంగా నటుకుపోయినాయి కాబట్టి వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన ఎన్నో మేలు కదా ఒక్క విషయమేనా దానికి ముందు ఎన్ని లేవు చూడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని సంవత్సరాలు బతికినాం ఎన్ని రోజులు బతికినాం అన్నిటిలో ఆయన కృప ఉంది కాబట్టే కదా ఈ రోజు నువ్వు నేను సజీవ లెక్కలా ఇది ఆయన కృప కాదా అన్న ఆలోచన విధానము మనం గ్రహించుకోలేక ఎవరన్నా ఏదన్నా వాక్యము దేవుడు తాను ఏర్పరచుకున్న దాసుల ద్వారా మనల్ని చూపిస్తాడు కదా ప్రేమించిన వాడు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడు ఎందుకు హెచ్చరిస్తా ఉంటాడు ఎందుకు చేజారిపోతారు కాబట్టి అంతే తప్ప తండ్రి ప్రతిసారి నన్ను నన్ను టార్గెట్ చేస్తుండు నా తండ్రి ఎప్పుడు నన్నే దిడుతుండు నన్ను ఎప్పుడు నా మీద పడి కొంతమంది బిడ్డలు వాళ్ళ తండ్రి గురించి ఎప్పుడు ఆ తండ్రి మాటలు వాళ్ళకి ఏమైపోయినాయి కఠినం అయిపోయినాయి తద్వారా ఏమైనా నానా విధమైన కష్టాలు శ్రమలు నానా విధాలుగా పడాల్సి వస్తుంది అందుకు మనం ఎప్పుడు కూడా వాక్యం పట్ల కఠినపరుచుకునే హృదయం ఉంటే నీ నువ్వు ఎప్పుడు మారవు నేను తీర్పు తీరుస్తలా వాక్యాన్ని యథార్థంగానే చెప్తున్నా కఠిన హృదయం ఎప్పుడు మారదు చూడండి కాబట్టి ఇది ఎవడు వినగలడని చెప్పుకొని యేసు తన శిష్యులను దీనిని గురించి సనుగుగొనుచున్నారని తనకు తానే ఎరిగి అంటే ఎట్లా ఎరగలిగిండి వాళ్ళు చెప్పినరా వాళ్ళ ఆలోచనలు ఆయన పట్ల ఏమవుతున్నాయో వాళ్ళు ఆలోచించినప్పుడే యేసు ప్రభుకి ఎరిగండి ఎందుకు మన అంతర్యమును ఎరిగిన అంతే కదా నువ్వు కూడా సనుగుతుంటావు కదా అనుకున్నది జరగపోతేనో లేదా నువ్వు ఆశించింది అవ్వకపోతేనో లేదా ఈరోజు ఎంతమంది లేరు ఎంతమంది ఆ రీతిగా ఆయన రెక్కల కింద ఉన్న జారుకునే వాళ్ళు లేరు జారుకుంటే జారుకున్నారు ఆయన పట్ల వ్యతిరేకంగా తిరుగుబాటుగా ఆయన నిందించడం దూషించడం అవి ఇంటే అంతకన్నా భయంకరం ఇంక ఇంకోటి ఏమి ఉండదు లోకంలో అలాంటివి వినకపోతేనే ఈ చెవులకు మేలు అనిపించేలాగా ఉంటాయి అంత ఎట్లా మారగలుగుతున్నారు మనుషులు చూడు ఈరోజు లేరు అలాంటి మనుషులు ఒక క్షణంలో ఒక్క పాయింట్లోనే నువ్వు అనుకున్నది జరగపోతేనో లేదా కొంతకాలం నువ్వు శ్రమలో ఉంటేనో లేదా శోధనలో ఉంటేనో చూడు దేవుని మీద సరిగే వాళ్ళు లేరా నేనేతే సనగలేదు కానీ నేను బాధపడ్డా ఆరు క్వశ్చన్లు తప్పు పెట్టుంటే బాగుంది నేనెందుకు దేవుణ్ణి సందేహిస్తాను నన్ను ఏర్పరచుకుందే బలహీనమైన వాళ్ళని బలపరచడానికి వంకర ఉన్న వారిని ఆయన త్రోవలో ఏదో నడిపించడానికి బుద్ధిహీనులాగా ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అక్రమంగా ఉన్న వాళ్ళకి నా పిలుపు నా ఏర్పాటు నా పట్ల దేవుని ఉద్దేశము చిత్తము అది నేను ఎప్పుడో ఎరిగినాను గ్రహించినాను కాబట్టే నేను ప్రయాసపడుతున్నా ఇది నన్ను నేను అతిశయించుకుంటా చెప్తలేదు నన్ను నేను గర్వించుకుంటా కూడా చెప్తలేదు మనుషులను చూస్తే ఇది మనుషుల వాక్యం అంటే అనుకోవచ్చేమో కానీ ఇది దైవికమైన మాట అనుకున్న అలా అనుకోరు కాబట్టి చూడండి కాబట్టి ఏసు దీన్ని చూసి మీరు సనుగు తనకు తానే ఇరిగి వారితో ఇట్లా నేను మీరు అభ్యంతర ఏది నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం అని ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే నా ఆహారం భుజించితే తప్ప మీలో మీరు జీవం గలవారు కారు అని చెప్పిన మాటలకి అనేకులు కఠినపరుచుకున్నారు ఈ మాట వినడానికి కూడా ఇది ఎంతటి మాట అంటున్నారు వాళ్ళు ఆయన చేసిన కార్యాలు ఇటు కార్యాలు ఎవరు చేయగలరు అని అన్న అదే మాట ఇది ఎట్టి మాట అంటున్నారు ఒకప్పుడు మనం కూడా చెప్పుకుంటాం కదా దేవుడు నన్ను ఇలా చేసిండు అలా చేసిండు అని అప్పుడు దేవుడు ఎట్టివాడో చెప్తాం పక్కసారిగా అనుకున్నదంతా తారుమారైతే ఈ మాట ఎట్లుంటుందో కూడా చెప్తారన్నట్టు అప్పుడు చూడండి అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కడ మీరు చూచినేడలా ఏమందురు ఆత్మయే జీవింపజేయుచ్చున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనమే శరీరం అంటే ఈ లోక సంబంధమైనవి ఏవైనా కానీ వాటి కొరకు యేసుప్రభుని నమ్ముకొని ఆశపడి వాటి కొరకు ఈ లోకంలో ఏదో నేను పొందుకోవాలా సాధించుకోవాలా నేను ధనవంతుని నాకు అన్ని బాగుండాలా నాకు మంచిగా జరగాల దేవుడు కృపగలిగిన దేవుడు మంచి ఈవులు ఇస్తాడు కానీ నీకు తెలుసు నువ్వు కలిగిన దాంతో ఏదైనా కాని తృప్తి పొందమన్నాడు తృప్తి లేకపోతే వస్తాయి నానా విధమైన అనర్థాలు కాబట్టి మనం గ్రహించుకోవాలా నాకు నా అవసరం ఏందో యేసు ప్రభుకి తెలుసు ఎందుకు నన్ను అనుదినము నన్ను వెంబడిస్తున్నాడు కదా నేను ఆయనను వెంబడించడు కదా అనుదినము ఆయన నన్ను వెంబడిస్తున్నాడు అనుదినము ఆయన నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు కాబట్టి నా జీవితం ఏంది నా అవసరాలు ఏంది నా అక్కరలేంది నా జీవితం ఏంది నాకు ఏం కావాల నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను ఇవన్నీ దేవుడు చూడడం చూసిన దేవుడు నీకు సహాయం చేయడం కానీ మనకేం లేదంటే ఓపిక ఓర్పు నిరీక్షణ లేవు అంతా రెడీమేడ్ లాగా అనుకుంటే ఈ రోజే జరిగిపోవాల ఎట్లా అయిపోయింది నేటి క్రైస్తవ్యం అన్నట్టు ఎట్లా అయిపోయినారు నేటి విశ్వాసం ఎట్లా అయిపోయినారు నేటి ఏసు ప్రభుని వెంబడించేవాళ్ళు వీళ్ళంతా మోసపోతారు వీళ్ళెవరు కూడా సహించలేరు ఇప్పుడున్న మామూలు శ్రమలకే తట్టుకోలేము రానున్న దినాలన్నీ అపాయకరమైన దినాలు దుర్దినాలు ఆయన పట్ల నానా విధాలుగా ఉన్నప్పుడు ఇంకేం నిలబడతాం ఎట్లా ఆయన గురించి సాక్ష్యం ఇస్తాం ఎట్లా ఆయన సిలువని ఎత్తుకొని మనం వెంబడిస్తాం ఒక చిన్నది మన పట్ల మనకు జరిగితేనే చనుగుతున్నాము దేవుణ్ణి సందేహిస్తున్నాము అనుమానిస్తున్నాము ఆయన పట్ల మనం ఉంటే ఇక అనుకూలం లేని ప్రతికూలమైన పరిస్థితుల లాంటివి నీలో నీ జీవితంలో ఎదురైతే ఏం నిలబడగలవు అలా నిలబడాలంటే ఎంతగా నువ్వు దేవుని ప్రార్థనలో ఉండాలి ఎంతగా దేవుని వాక్యాన్ని నువ్వు నెమర లేకపోతే పడిపోతావు ఉట్టి వినిపోతే ఏముంది మన జీవితంలో వేస్ట్ కదా ఈ గంట ఇక్కడ ఉండడం కూడా వ్యర్థమే కదా ఏ మాత్రము నీకు ఏ మాత్రము ఎవరైనా కానీ నేనైనా వినే ఎవరైనా కానీ ఇది కఠినమైన మాట అంటే మీరు ఎప్పటికీ అలానే ఉండిపోతారు నేనేం శాపం పెడతలేదు నేనేం తీర్పు తీరుస్తలేదు ఇప్పటికన్నా దేవుడు మాట్లాడే మాట అది ఎవరి ద్వారైనా కానీ పెద్దవాళ్ళు చెప్తే వింటాము మనుషులను బట్టి మేము వెంబడిస్తాము మనుషులను చూసి మేము వాక్యలు స్వీకరిస్తాము అనే గుంపు ఆ గుంపు ఎప్పుడూ అట్టనే ఉండిపోతుంది ఆయనకు తెలుసు మాట్లాడాల నీతో ఎలాగైనా మాట్లాడతాడు ఎలాంటి పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు ఏ రూపకంగా ఆయన నానా విధాలుగా నీ దగ్గరకు వస్తాడు నువ్వు ఒక్క విధమే చూస్తావు కానీ ఆయన నీ పట్ల నీకు తెలియజేయడానికి నానా విధాలుగా చూస్తాడు కానీ చూడగలిగేలాగా గ్రహించగలిగేలాగా నీ ఆలో నీ ఉన్నావా చెవులు మందమైతే ఎట్లా వినగలవు కఠినమైన మాటలు నీ గురించి చెప్తే తగ్గించుకోవడం చాలా కష్టం కదా చెప్తాం తగ్గింపు తగ్గింపు నీ గురించి నీ బలహీనత గురించి చెబితే దాన్ని స్వీకరించిన వాడే తగ్గించుకున్నవాడు ఉట్టిగా నేను అన్నవాడు అపద్ధికుడు ఎప్పుడైతే దేవుడు నీ విధానం చూపించిండో వెంటనే నువ్వు మోకాల్లేసి అవును ఈ బలహీనత నాలో ఉంది కాబట్టి ఈ దాసుడు నన్ను హెచ్చరించినావు నా తప్పుని నా లోపాన్ని నువ్వు నాకు తెలియజేసినావు అని ఎప్పుడైతే ను మోకాల నుండి ప్రార్థిస్తావో అది దేవుని పట్ల తగ్గింపు జీవితం అలా తగ్గించుకోకుండా ఈ లోకంలో కనబడే కాదు అసలైన తగ్గింపు వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించడమే తగ్గింపు జీవితం కాబట్టి చూడండి శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారు మనలో కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు మనలో నాకు కొందరు ఎవరో అనేది నువ్వు నిన్ను చూసుకోవాలా నేను చెప్తే కాదు కదా నీ గురించి నీ విశ్వాసం ఎలా ఉంది నువ్వు వేటి పట్ల ఏసుప్రభుని నమ్ముతున్నావు ఏసుప్రభుని వేటి కొరకు నువ్వు వెంబడిస్తున్నావు నీ జీవితంలో ఏసుప్రభు పట్ల ఏం ఆశిస్తున్నావు వేటి ఆయనను నువ్వు ప్రార్థిస్తున్నావు ఈ లోక సంబంధమైన వాటి కొరక ఆయనకు సంబంధించిన వాటి కొరక వేటి మనం అంతా క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళమైతే వాటిని వెతికితే ఆటోమేటిక్ ఈ లోకంలో ఉన్నవి కూడా దేవుడిస్తాడు దౌర్భాగ్యం ఏంటంటే అది వదిలి కింద ఎదుగుతాం కాబట్టి ఇక్కడే పడిపోతాం అన్నట్టు కాబట్టి విశ్వసించిన వాళ్ళు కొందరున్నారు ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చివరి వరకు ఉంటారా ఉండరని గ్యారెంటీ కూడా చెప్పే నేనైనా వినే మీరైనా ఏమి యశుక్రీస్త ప్రభు ఎవరు భేదం లేని దేవుడి ఎవరైనా కావచ్చు ఏమైనా కావచ్చు పడిపోవడానికి దేవుని పట్ల అనుమానించడానికి ఒక నిమిషం చాలు ఒక క్షకణం చాలు ఓ సంవత్సరాలు బట్టపడలేదు ఓ రోజులు బట్టపడలేదు ఒక్క ఆలోచన చాలు అయిపోయింది ఆకాశం మీద ఉన్నవాడికి కాబట్టి చూడండి వారితో చెప్పను విశ్వసించని వారెవరో తను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి వేసుకున్నకు తెలుసు ఎందుకు మన అంతరేం వాడు కదా నువ్వు చివరి వరకు ఉంటావా మధ్యలోనే జారిపోతావా చివరి వరకు నా నిమిత్తం నువ్వు నిలబడతావా మధ్యలోనే నీ జీవితంలో వచ్చే వాటిని చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతావా నువ్వు చివరి వరకు నా నీ శిల్వ ఎత్తుకుని నువ్వు నన్ను వెంబడించగలవా అన్నిటిని ఉపేక్షించుకోగలవా అన్నిటినీ తృణీకరించుకోగలవా నీ జీవితాన్ని నా పట్ల త్యాగం చేసుకొని నా మనస్సు నా చిత్తం ఏందో ఎరిగి గ్రహించి దాన్ని చేయగలవా ఢిల్లీ బ్రదర్ జీవితం తెలుసు ఈ ప్రేరులో ఉన్న ప్రతి గురించి తెలుసు ఈ లోకంలో ఉన్న ఎంతో మంది ఆయనని వెంబడిస్తున్న వాళ్ళందరి గురించి యేసు ప్రభువుకి తెలుసు కాబట్టి జగత్తి పునాది వేయబడక మునిపోయి ఆయన ప్రేమ చేత ఏర్పరచుకున్న దేవుడు అంత దూరదృష్టి ఆలోచన కలిగిన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు నువ్వు ఇక్కడ ఇప్పుడే చూస్తున్నావు పది దినాల తర్వాత ఏందనేది చూడలేవు ఇప్పుడున్న పరిస్థితులు చూసే నువ్వు ఏడుస్తున్నావు పది దినాల తర్వాత నీ జీవితాన్ని ఎట్లా మారుస్తుో తెలియదు నీకు కాబట్టి మనం ఎవరుమైనా కానీ ఇప్పుడున్న స్థితులు రేపటి గురించి కూడా దేవుడు చింతించొద్దన్నాడు కదా కాబట్టి చూడండి తను అప్పగించబోవాడెవడో మొదటి నుండి వేసున్నకు తెలియను కాబట్టి మరియు ఆయన తండ్రి చేతవానికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడు నా యొద్కు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుచున్నాను అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసిరు ఇది చాలా డేంజర్ అన్నట్టు ఎందుకంటే ఈ ఒక్క పాయింట్ లో మనం జాగ్రత్త పడాలి ఎందుకు ఆయన చెప్పిన సూచిక క్రియల్లో మొదటి సూచిక క్రియ అదే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని పడు మోసపరుచుడు వాడు అందుకే బహుక్రోధం కలిగి మన పట్ల ఉన్నాడు నిన్ను మోసం చేయాల నిన్ను కొట్టాల ఎక్కడ ఉన్నావు నీ బలహీనత అక్కడ బాణం గుచ్చుకుంటే అయిపోయింది గుచ్చుకుంటే పడిపోతాం కదా కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా ఎంతగా దేవుని వాక్యంలో ఉండాలి ఎంతగా ప్రార్థనలో ఉండాలి ఎంతగా ఆయన ఆత్మతో అభిషేకించబడాల ఎంత సాత్వికంగా దేవుని లేఖన భాగాలన్నీ పరిశీలించాలా ఎంతగా మనము మెలుకుగా ఉండాల ఎవరు ఉంటున్నాం చెప్పే వాక్యం వినడానికే ఆసక్తి లేకుండా ఆ చెప్పేవాడేదో చెప్పుకుంటా పోతాడు వినేవాడు వాడిని చూస్తాడు ఎందుకంటే మీకు ఒక వాక్యం చెప్తాను ఇక్కడ ఉంది ఈరోజు జరుగుతుంది ఎందుకు మనుషులు మారరు ఎందుకు మనుషులు ఇలా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ పౌలు స్పష్టంగా చెప్తున్నాడు ఈ వాక్యమే ఉంది ఇప్పుడు దశలోనికి రాసిన పత్రికలో రెండో అధ్యాయం మొదటి దశలోనికి రాసిన పత్రికలో రెండో అధ్యాయము పదమూడవ వచనంలో పౌలు చెప్తున్నాడు స్పష్టంగా ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా అంగీకరించినప్పుడు అంటే దేవుని గురించిన వర్తమాన వాక్యము మా అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక ఇది పాయింట్ మనుషులను ఎందుకు చూస్తున్నారు దేవుడు చెప్పింది మనుషులను చూడమనే చదువుకున్న వాడను లేదా పెద్దవాడను లేదా పెద్ద సంఘ కాపరను లేదా పెద్దగా థియాలజీలు చేసిండను పెద్దగా ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు పొందిండని చూడమండ ప్రతి ఆత్మను పరిశీలించి పరీక్షించమనడా ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు ఆయన చెప్పింది ఏంది చేసేదేంది నువ్వు ఆత్మను పరీక్షించపోతే వాడు అంతరేం ఎలా ఇరుగుతావు నువ్వు ఆత్మలాగా లేకపోతే చూడు చెప్పేవాడు పిల్లవాడు కాబట్టి వాడికి ఏం తెలియదు అంతే అయిపోయింది వాడు చెప్తే నేను వినేది తగ్గింపు లేదు వాళ్ళ ముందు నా బలహీనతలు ఒప్పుకునేది ఏంది తగ్గింపు లేదు నువ్వు ఉందనుకుంటున్నావు కానీ నీలో లేదు ఎప్పుడు ఉంటుందో తెలుసా ఇది దేవుని వాక్యం చెప్పేవాడు పసిపిల్లడేంది చెప్పేవాడు గాడిదేంది చెప్పేది ఏదైతే ఏముంది నోరు లేనివైతే ఏంది ప్రకృతి అయితే ఏంది ఏదైతే ఏంది ఆయన వర్తమాన వాక్యం నాకు తెలియజేస్తున్నాడు నేనేం చేయాలా చూడండి మనుషుల వాక్యం అని అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించి పౌరులు చెప్తున్నాడు మేము వచ్చి మీకు వర్తమాన వాక్యము దేవుని గురించిన వాక్యం మీకు ప్రకటిస్తే మీరు మమ్మల్ని మనుషుల్లాగా చూడకుండా ఇది దేవుని వాక్యం మీరు ఏం చేస్తున్నారు అంగీకరిస్తున్నారు కాబట్టి మేము మానక దేవునికి ఏం చేస్తున్నారంట వీళ్ళు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చున్నాము ఎందుకు చూడు వాళ్ళ ప్రయాసం అదే కదా మనల్ని ఎందుకు చూడాల నన్ను చూస్తే నా జీవితం చూస్తే నువ్వు మారో కదా దేవుడు ఆయన వాడుకోదలుచుకుంటే నానా విధాలుగా వాడుకుంటారు కదా మనకు తెలియదా ఆయనకి రకరకాల సేవకులని దేవుడు ఏర్పరచుకోలేదు చూడు కాబట్టి మనం గ్రహించాల ఈ వాక్యము మనుషుల వాక్యము కాదని ఈరోజు క్రైస్తవ్యం మోసపోతుంది ఇదే క్రైస్తవ్యం గుడ్డితనంలో అంధకారంలో పాతాళం లోకంలోకి పడిపోయింది కారణం అంటే ఇదే చెప్పేవాడిని చూస్తే నీ జీవితాన్ని నువ్వు ఎప్పటికీ మార్చుకోలేవు వాడు హెచ్చరించిన వాడు గద్దించిన నువ్వు దేవుని వాక్యానికి లోబడలేవు ఆయన తట్టు తిరగలేవు ఎందుకు నువ్వు మనిషిని చూసినావు ఇది మనుషుల వాక్యం అని ఎంచినావు పోయింది నీ ఆత్మీయత నువ్వు అట్లనే నీ జీవిత నువ్వు అట్లనే ఉండిపోయినావు కాబట్టి నువ్వు గ్రహించుకోవాలా చెప్పేవాళ్ళు ఎవరైనా కానీ ఇది క్రైస్తవ్యంలో ఉండుంటే ఈరోజు క్రైస్తవ్యం బాగానే వెలిగేదన్నట్టు వెలగలేదు మనిషిలను చూస్తున్నారు అమెరికాలో చదివచ్చిందంటే పెద్ద సంఘం ఉందంటే ఆయన ఏం చెప్పినా కరెక్టే లేకపోతే అంత పెద్ద సంఘం ఎక్కడుంటుంది అంత పెద్ద విశ్వాసులు ఎందుకుంటారు అంతగాని జ్ఞానం లేకపోతే అన్నట్టు అయిపోయినారు జ్ఞానం ఎక్కడి నుంచి రావాలా మనిషికి జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు మనిషికి నోరిచ్చిన వాడు ఎవరు అంటాడు కదా మోసే తోటి ఆ నోటితోనే కదా జ్ఞాన సంబంధమైన మాటలు పలికేది ఆ నోరిచ్చేది ఎవరు ఇవి లేదన్నట్టు చిన్నవాడో పెద్దవాడో ఎవడైనా నిలబడి చెబితే నీకు తెలియదు ఆ చిన్నవాడు కదా ఇరిమీయ ప్రవక్త చిన్నవాడు కాదు అలాంటి చిన్నవాడు నీ ముందు నిలబడి వాక్యం చెప్పు అంగీకరించే స్వభావం నీకుందా పెద్దవాళ్ళు బాగా ఉన్నవాళ్ళు మళ్ళీ ఏది చెప్తే కరెక్ట్ మళ్ళీ అక్కడి నుంచో అన్ని తెలుసుకొచ్చిన వాళ్ళు ఇదే ఇదే క్రైస్తవ్యాన్ని అంధకారంలోకి తీసుకెళ్ళింది ఇదే క్రైస్తవ్యాన్ని ఏసు వెంబడించకుండా నీ జీవితంలో దేవుడు ఆది చేస్తాడు నీకు సూచ్యక్రియలు చేస్తాడు నువ్వు ఇస్తే ఎంత పొందుకుంటావు అంత పొందుకుంటావు పొందుకున్నా బాగానే ఉంటుంది పొందుకోకపోతే ఏమైపోతుంది పోతుంది దీనికి కారకుడు ఎవరు యశుప్రభుని వెంబడించమని దేవుడు చెప్తే మనుషులు ఏం చేస్తున్నారు లోకం అనే ఎరేసి వాటి మీద మనసు పెట్టి స్వార్థపరులయ్యి స్వార్థపరులయ్యి ధనాపేక్ష కలిగిన వాళ్ళయ్యి దేవుని చిత్తాన్ని గ్రహించి జరిగించకుండా వంకర త్రోబలు నడిచే బిల్లాము లాగా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఉంది నేటి క్రైస్తవ్యము నేటి క్రైస్తవులు నేటి విశ్వాసులు నేటి సేవకులు ఈ మాట చెప్పడానికి నేను ఎంత మాత్రమో భయపడను ఎందుకు చెప్పేది నేనైతే నాకు శిక్ష ఉంటుంది కానీ నేను ఇవన్నీ అనుకోని చెప్తే ఇదంతా నా ఆలోచనతో నేను చెప్పినాను కదా అనుకోవచ్చు ఒక్కటంటే ఒక్కటి కూడా నేను అనుకోలేదు ఈ రీతిగా నిలబడి ఈ రీతిగా ఎంతసేపు చెప్తా అంత శక్తి కూడా లేదు అంత బలహీనంగా అనారోగ్యంగా ఉన్నా నేను కానీ కరెంటు లేదు వర్షం పడుతుంది ఇంత డిస్టర్బెన్స్ ఉంది కానీ దేవుడు నిలబెట్టి మాట్లాడిస్తుంది కాబట్టి మాట్లాడే దేవుడు మనం ఆయన మనలో ఉంటే మనకు బలమే ఉంటది కదా ఆయన మనలో ఉంటే మనకు శక్తి ఉంటది కదా నీరసం ఎందుకు ఉంటది బలహీనత మనలో ఎందుకు ఉంటది ఒకవేళ ఉన్నా ఆయన వస్తే పోతుంది కాబట్టి చూడండి ఆ వాక్యమే ఏది ఇది మనుషుల వాక్యం అని ఎంచకుండా ఇది దేవుని వాక్యం అని అంగీకరిస్తే ఏం జరుగుతదో ఇక్కడ ఉంది ఇదే నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన అసలైన ఆత్మీయ సత్యం అంతే తప్ప ఎవరో వచ్చి ఏదో చేస్తేనో లేదా ఏదో బల్లలు విరిస్తేనో లేదా వాళ్ళు ఏదో చేస్తే కాదు ఇక్కడ చెప్తున్నాడు పావులు ఆ వాక్యమే ఏ వాక్యము ఇది మనుషుల వాక్యం కాదు ఇది దేవుని వాక్యము అని అంగీకరించిన వాళ్ళు అప్పుడు ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యశుద్ధి కలుగు చేయించున్నది కార్యసిద్ధి ఎప్పుడు నీ జీవితంలో జరుగుతుంది తెలుసా నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో ఆయన మాట వినాలనుకుంటావో అవతల వ్యక్తి ఎవరైనా కానీ అతను దేవుని సంబంధమైన వాడు అయితే చిన్నవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు అసలు బైబిలే తెలియనివాడు కూడా నిలబడి చెప్పొచ్చు నువ్వు నేను చూడాల్సింది నిలబడిన వాడిను చెప్పేవాడిని కాదన్నట్టు వాడి ఆత్మను ఇది క్రైస్తవులమైన మనము జ్ఞాపకం చేసుకోవాలా అనేకులు మర్చిపోయినారు ఆత్మను పరీక్షించడము ఆత్మను వివేచించడము ఎందుకంటే ఆత్మ లాగా ఎవరు జీవిస్తున్నారు అందరూ శరీర సంబంధంలాగా ఉన్నారు కదా కదా శరీర సంబంధంలో ఆత్మీయ సంబంధమైన వాటిని ఎలా వివేచించగలరు ఎందుకంటే క్రుడితనం ఎందుకు యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకి రుడ్డితనం కాబట్టి ఈ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యశుద్ధి కలుగు ఎప్పుడైతే ఇది దేవుని వాక్యము ఇది మనుషుల వాక్యం కాదు చెప్పే చంద్రశేఖరవాణ్ణైనా రవి బెదరైనా పరిశుద్ర బెదరైనా ఏ సిస్టర్ అయినా ఏ బ్రదర్ అయినా వీళ్ళు చెప్పే వాక్యము ఇది దేవుని వాక్యము వీళ్ళు దేవుని సంబంధులు దేవుని ఆత్మ వీళ్ళో ఉండి మాట్లాడుతుంది అన్నప్పుడు ఆ వాక్యము హృదయానికి తగిలితే నువ్వేం చేయాలా కఠినపరచుకొని దూరం పెట్టాలా సాత్విక అంగీకరించి ఆ వాక్యాన్ని వెంబడించాలా దూరం పెడితే కార్యశుద్ధి కలగదు నువ్వు జీవిత కాలం తపస్సు జి ఉండు జరగనే జరగదు ఆయనకి ఆయన ఎప్పుడు చెయ్యడు దేవుడు కాబట్టి మన జీవితాల్లో కార్యశుద్ధి ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో మన వ్యక్తిగత బైబుల్ అయినా కానీ సహవాసంలో అయినా కానీ సువార్త ఒకసారి చెప్పే వాక్యం నాకే తగులుతుంది చాలా మంది బ్రదర్ ఒక్కడే పరిశుద్ధుడు మిగతా వాళ్ళందరూ పాపులు చెబుతారని నా మీద రూమర్స్ చెప్పిండ్రు ఏ రోజు కూడా అలాంటి ఉద్దేశంతో నేను ఎప్పుడు వాక్యానికి చెప్పను విరోధ బుద్ధితో పక్షపాతంతో చెబితే నాకు కఠినమైన తీర్పు ఉంటుంది కఠినమైన శిక్ష నాకు ఉంటది నా వ్యక్తిగతంగా స్వార్థముతో నేను విరోధ బుద్ధితో మత్సరాలతో కలహాలతో ద్వేషాలతో ఉండి వాక్యాన్ని ప్రకటిస్తే అంతకు రెట్టింపు శిక్ష ఉంటది నాకు ఆ వాక్యం నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు చెప్పను ఎందుకంటే మనుషుల విధానం ఏందో అదే అర్థం చూపిస్తుంది ఆ అర్థం ముందు నీ ముఖం మీద ఏ మురికుందో చూపిస్తుంది తప్ప నీ ముఖం మీద మురికుండి కూడా బాగుందయి చెప్పదు వాక్యం చెప్పదు మనుషులు చెప్తారు కాబట్టి వాక్యము నిజస్వరూపం ఏసుప్రభు గదా నీడ కాదు నీడలు మనం నిజస్వరూపం ఏసుప్రభు వాక్యము నిజం అది అర్థం యథార్థతనే చూపిస్తారు దేవుడు కూడా మన జీవితాలు యథార్థంగానే చూపిస్తాడు నువ్వు ఎలా జీవిస్తున్నావు ఎలా నడుచుకుంటున్నావు ఎలాంటి ఆలోచనలు తలంపులు కలిగి ఉన్నావు ఎట్లా దేవుని ఉద్దేశ ఉన్నావు వేటి పట్ల వేగిర ఎట్లా ఆయనతో నువ్వు ఉన్నావు పైకి భక్తి కలిగి నువ్వు నటిస్తున్నావు వేషధారకులాగా ఉన్నావా ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది నీ ఆత్మీయత ఎలా ఉంది నీవు దేవుని పట్ల కలిగిన పరిశుద్ధమైన జీవితం నీ ఆలోచన లేంది నీ తలంపు లేని నీ నడవడికైంది నీ ప్రవర్తన ఏంది నీ నోటి మాటలేంది నువ్వు వాక్యాన్ని మనుషులని వాక్యం అని ఎంచేవాళ్ళలాగా ఉన్నావా దైవికమైన వాక్యం దేవుని వాక్యం అని అంగీకరించి ఆ రీతిగా నీ జీవితాన్ని మార్చుకో మార్చుకోకపోతే ఏమవుతాం ఎక్కడ గొంగలి పురుగులాగా అక్కడే ఉండిపోతాం అప్పుడు ఎంత ఎగరడానికి పరిగెత్తాలంటే రెక్కలు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి మనం కూడా అది గ్రహించుకోవాలా ఎందుకంటే ఈ వాక్యము ఒక నేను దినానికి వచ్చినప్పుడు మా తాత దినానికి వచ్చినప్పుడు నేను ఈ అప్సెట్ లో ఉంటే నాకు ఆమె చెప్తదో లేదో కూడా తెలియదు దేవుడు తలంపించండి నీకు వాక్యం వస్తుంది నువ్వు చెప్పాలను నేనేం చేస్తున్నాను నేను ఇట్లా రకరకాలుగా ఉన్నాను కదా నేను చెప్పైతే అబద్ధికుండా అవుతాను వేషధారకుండా అవుతానని నా ఆలోచన నేనేం చేస్తున్నాను జారుకుంటా ఉన్నా కానీ జారుకుంటే కాదు కదా ఆమె వచ్చి అయ్యా నువ్వు పోకూడదు ఈరోజు వాక్యం నువ్వే చెప్పనింది నాకు షాక్ అయిపోయినా నేను ఏదైతే అనుకున్నాను చెప్పిన వాక్యం తర్వాత ఒక సందర్భం వచ్చి నేను చెప్పినానమ్మ మా తాత పాపాలు ఒప్పించినాను నేను ఐసీలోకి వెళ్తే ఆ మనింది అటు పాపాలు ఒప్పితే యశుప్రభు దగ్గరికి ఎక్కడ పోతారయ్యా సిలువు మరణం పొందాలా బాప్తీసం తీసుకోవాలా బల్ల తీసుకోవాలా అప్పుడే కదా అంటే అమ్మ యశుప్రభు సిలువులో ఒక వ్యక్తితో చెప్పిండు కదమ్మా నేడు నువ్వు కూడా నాతో పరదేశంలో ఉంది అవునయ్యా మాట చెప్పిండు ఆ తర్వాత బైబుల్లో అటు పోతారని ఎక్కడా లేదు కదా అన్నాడు నేనేం చేసినాను ఎంత వినయంతో అమ్మ అమ్మానే సంబోధిస్తూ ఆగి తర్వాత రోమీలకు రాసిన పత్రికలో వాక్యం తీసి అమ్మ ఈ వాక్యం చదవండి అమ్మా ఇదేందో అని అడిగిన అప్పుడు ఆమె చెప్పింది అదేదనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం నందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావమ్మా అప్పుడు నీలో నీతి కలుగుతుందమ్మా అని చెప్పి ఆమె దెబ్బతో ఇంకేం మాట్లాడలా ఇంకేం మాట్లాడలేదు తర్వాత ఇంకొక వాక్యంలో కూడా చెప్పినాం ఇదే వాక్యం మనుషులను చూడొద్దమ్మా మీరు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు నిన్ను చూస్తే మారరు వాళ్ళు అట్లనే ఉంటారు కాబట్టి ఇది దైవికమైన వాక్యం అంటే మొదట వాళ్ళని మార్చాల్సింది ఆత్మ సంబంధుల్లాగా శరీర సంబంధం లాగా ఉంటే నువ్వు ఎన్ని తిట్టుకున్నా నీ గొంతు నీ నోరు అరిచిపోతుంది తప్ప వాళ్ళు మాత్రం ఎంత మాత్రం మారు ఈ పాశ్రమ ఎప్పుడింతే ఈ పాష్ట్రాంకులు ఎప్పుడు ఇంతే ఈ చెప్పే అన్న ఎప్పుడు ఇంతే ఇట్టనే చెప్తాడు తప్ప అని సనుగుతూ నిన్ను ఇసిగిచ్చుకుంటారా తప్ప నువ్వు చెప్పే ఆ ముత్యాలు ఎస్ప్రాబ్ అంటాడు కదా పందులు ఎదుట ముత్యాలు వేయొద్దని ఎందుకు దీని స్వభావం పంది స్వభావం ఎట్టంటుందో అట్టనే ఉంటారు ఎంత ముత్యాలు దానికి దాని విలువ తెలియదు దాని ప్రాముఖ్యత తెలియదు అట్లా ఉన్నారు నేటి క్రైస్తవ ఆ వాక్యం చెప్పినాక అమ్మ నింది అయ్యా నీ దగ్గర నేర్చుకో నా దగ్గర నేర్చుకునే దానికి ఏం లేదమ్మా అని చెప్తే ఈ ఆదివారం మా సంఘానికి రాయంటే వస్తానమ్మా నన్ను తర్వాత వాళ్ళు ఆయన బాగలేదు ఫోన్ చేస్తే ఆయనను వద్దులే అన్నాడు సరే మీకు ఎప్పుడు వీలు వదిలితే అప్పుడు రామ్మని చెప్పింది కాబట్టి పిలిచిం పిలవలేదని కాదు ఎందుకంటే మనుషులు ఇలా ఉన్నారు ఆ వాక్యము ఆమెని కళ్ళు తెరిపించింది లేకపోతే ఆమె జీవితకాలం రక్షణ పొందకపోతే లేకపోతే బార్తీసం తీసుకోకపోతే బల్లా తీసుకోపోతే అన్నట్టు ఆమె జీవితకాలం అంతా ముప్పై అట్లానే ఉంది ఈ ఒక్క వాక్యం నేనేం తర్కించలేదు వాదించలేదు ఆమెతో వేద్యం కూడా అనలేదు ఆమె ఫోన్ ఆమె చేతిలో పెట్టి ఆ వాక్యం చదివిస్తే సైలెంట్ అయిపోయింది ఎందుకు వాక్యమే గెలిపిస్తారు యేసు మాట్లాడినప్పుడు శాస్త్రులు పరిశీలన ఏం చేసినారు ఒక్క మాట కూడా మొదలకుండా గమ్ముని వెళ్ళిపోయినారు ఎందుకంటే వాక్యాన్ని చూపించాలి మనం ఎన్ని మాటలు చెప్పినా మనుషులు వినరు గ్రహించరు కాబట్టి వాక్యం ఆమె దేవుణ్ణిలో ఉన్నామా వాక్యం విధానం తెలిసినామా కాబట్టి ఆ వాక్యం చదవగలే ఆమె వినింది గ్రహించింది వచ్చిన దానికి నాకు ఇష్టం లేకుండా ఇవి వచ్చినందుకు ఇది ఒక కార్యం జరిగించినావు ప్రభా ఆమెకు ఒక విషయం నా ద్వారా తెలియజేసినావు ఇది కేవలం మీరు అనుకున్నారు కాబట్టి నేను వచ్చి ఆ విధంగా జరిగింది తప్ప నా వల్ల కాదు నా వారా కాదు అనుకున్నా అంటే నాకు తెలియకుండానే కూడా పరిచర్ చేపిస్తుండ దేవుడు వెళ్ళే ప్రతి ఈ రోజు ఒక కుటుంబానికి వెళ్ళి అక్కడ కూడా వాక్యం నేనేమో ఇట్లా ఉన్నా ప్రభా ఎగ్జామ్ ఫెయిల్ ఎంత దుఃఖపడ్డానంటే అన్నా బడిన దుఃఖపడ్డా అప్పుడు నాకు కళ్ళు మూస్తే వర్షం పడుతుంది అప్పుడు అనిపించింది నిన్ను దేవుడికి క్షమించేండు అభిషేకిచ్చేడు ఇక మర్చిపోకుండా ఇక పరిగెత్తు అన్నట్టు ఎందుకంటే నాకు వచ్చింది కదా ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను కదా రకరకాల ఆలోచనలు దేవుడి పట్ల వాటి వల్ల నేను ఇట్లా ఉండి నేను చెప్తే అబద్ధికున్న అవుతాను ప్రభా వేషధారకున్న అవుతాను నేనే సరైనప్పుడు బలహీనులాగా ఉంటే అనేకుల్ని ఎట్లా చేయగలను ప్రాభ నేను నాలో నేను ఎంత వేదన అది మనుషులకి తెలియదు ఎందుకంటే ఇది అంతరంగంలో జరిగే యుద్ధం కంటే ముందు జరిగే యుద్ధం కాదు కదా కాబట్టి ఎందుకంటే నేను ఈ వాక్యం చెప్తున్నానంటే మనల్ దేవుడు పిలుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన మాట్లాడే ఏ వాక్యం గ్రహించాల్సింది దేవుని వాక్యం అనే సమయం ఎక్కువ తీసుకున్నందుకు క్షమించండి ఎందుకంటే ఎప్పుడు నా జీవితంలో సాక్ష్యరూపకంగా నేను చెప్పలేదు ఈ విషయంలో ఎందుకు చెప్పినానంటే ఇలా నానా విధాలుగా మనుషులు ఉన్నారు ఎందుకంటే సూచక క్రియలను బట్టి అద్భుతాలను బట్టి లేదా దేవుడు నా జీవితంలో చేస్తాడని ఎవరైనా అలా వెంబడిస్తే ఈ రోజు నుంచి మీ ఆలోచన మార్చుకొని మేలు జరిగినా కీడు జరిగినా బ్రతికినా చావైన యేసుక్రీస్తు ప్రభువే అన్న వాళ్ళే వెంబడిస్తే అంతమ వరకు నిలబడగలరు సహించగలరు ఆయన చిత్తాన్ని నిలవేర్చి సాక్షిగా నిలబడగలరు వాళ్ళ వంతులో దేవుని ఎదుట నిలబడగలరు ఆయన రాకడ దినమప్పుడు ఆయన తీర్పు దినమప్పుడు ఆయన ఎదుట నిలబడగలం పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రాభ అవును ప్రభ మేము యథార్థంగా ఉండాల ప్రాభ నా హృదయంలో ఏముందో తండ్రి అది నువ్వు తెలియజేసినావు నాతో కూడా మాట్లాడినావు ప్రభ దానిని బట్టి నీకు వందనాలు అవును ప్రభ మా జీవితంలో అద్భుతాలను బట్టో సూచక క్రియలను బట్టో లేదా మేము అనుకుంటే జరుగుతుంది మేమేదో బాగా దీవించబడతాము ఆశీర్వదించబడతాము దాన్ని బట్టి మేము దేవుణంలో ఫలించినాం అంటే అంతకన్నా గుడ్డితనము అవివేకము లేదు ప్రభ మేము మనుషుల అంతర్యాన్ని చూడాల ప్రతి ఒక్కరి ఆత్మీయతను చూడాలా వాళ్ళు పట్ల ఎలాంటి జీవితం కలిగి ఉన్నారో ఇవన్నీ ప్రార్థనలో ఉండే మేము ఎవరినైనా జడ్జిమెంట్ ఇవ్వాలా ప్రభ ఎవరిని తొందపడి ఎవరిని మేము నిందించొద్దు ఎవరి మీద నేరం మోపద్దు ఎవరి పట్ల మేము చెడుగా మాట్లాడొద్దు నేను పూర్ణమైన హృదయంతో నిన్ను మేము వెంబడించాలా తండ్రి మన ఎలాంటి కలహాలు కక్షలు ఎలాంటి అనుమానాలు సందేహాలు అభ్యంతరాలు మన ఉండొద్దు మీరు ఎవరైనా కానీ మీరు ఏర్పరచుకున్న వాళ్ళు మీరు మాట్లాడినప్పుడు సాత్వికంతో ఇది దేవుని వాక్యం అని అంగీకరిస్తేనే ప్రభ మా జీవితంలో కార్యశుద్ధి జరుగుతుంది లేకపోతే జరగదు ప్రభ కాబట్టి అలా ప్రభ మేము మనుషులను చూడకుండా ప్రతి ఆత్మను పరిశీలించాలా పరీక్షించాలా ఆత్మ సంబంధంలాగా తండ్రిని మేము జీవించాలా మేము నీతో పాటు కూడా లేపబడిన వాళ్ళం కాబట్టి పైనన్న వాటిని వెతకాల భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ప్రభ నీ మీద మనసు పెట్టుకోవాలా ప్రతిదినం నీతో ప్రార్థనలో నైనా మేము ఉండాలా ప్రభ వాక్యంలో మీతో ఉండాలా ప్రతిదినం నీ ఆత్మతో మేము అభిషేకించబడాలా తండ్రి ప్రతి దినమునైనా మేము ఎలా ముందుకు నడవాలో ఆయన నీ ఆలోచన చేత నీ ఆత్మ చేత మేము నడిపించబడాలి అప్పుడే ప్రభా తండ్రి మేము గెలవగలము అన్నిట్లో ముందుకు వెళ్ళగలం ప్రభా కాబట్టి ఎక్కడ కూడా మా స్వనీతిని స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నేనైతే ప్రభా నా ప్రవర్తన అంతా అధికారానికి లోపరుచుకుంటున్నాను నాలో ఏమైనా నీ పట్ల ఆయుస్కరమైన జీవితమునైనా పాపము అతిక్రమము నీ పట్ల ఏమైనా కానీ అవిశ్వాసము పిరిగితనం కూడా ఒక పాపమే ప్రభ వాళ్ళు కూడా పర్లోక రాజ్యానికి పోరని వాక్యం చెప్తుంది కాబట్టి అలాంటి విషయాల్లో నేనేమైనా ఉండుంటే నన్ను క్షమించి ఇక మీదట ఆ ఉండకుండా ప్రభా తండ్రి నిన్ను రుచి చూసి తెలుసుకొని ముందుకుపోయే కృప నేను నీ విధానం ఏందో నీ యొక్క తండ్రి మేము గ్రహించే మనస్సు తాత్వికతో వాక్యాన్ని అంగీకరించే హృదయము తండ్రి నీ చూసే చెవులు నన్ను నీ చెవులు నిన్ను చూసే నేత్రాలు మాకు దయచేసి ఆ రీతి మీకు వరకు సాక్షిగా లేవనెత్తమని యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి అడిగి తండ్రి ఆమె మన ప్రభు అయిన యసుక్రీస్తు ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మన అందరికీ కుటుంబ సభ్యులందరికీ అలాగే రక్త సంబంధితులకి అలాగే ఎవరైతే రోజు రెగ్యులర్ గా విజ్ఞాపనం చేస్తున్నామో ప్రార్థిస్తున్నామో వాళ్ళందరి కుటుంబ సభ్యులందరికీ మరీ ముఖ్యంగా మనకి సదాకాలము తోడైండి నడిపించింది కాక